మననశీలతకి అందుబాటులో ఉన్నటువంటి వ్యవహారం రూపంలో అది అన్ రోజు అందుబాటులోకి వచ్చేటప్పటికి ఏమైపోయాడు అదే సత్యం అనుకున్నాడు అంతే వేరే ఇంకేం లేదు ఇది అభ్యాస దోషం అనమాట జాగ్రత్తగా ఈ అభ్యాసాన్ని మనసన్న స్థానంలో నుంచి జ్ఞాతన్న స్థానంలోకి మార్పు చేస్తే తరణము ఆ మార్పు చేయటం తరణం తెలుసుకోవడం సాంఖ్యం ఇది గుర్తుపెట్టుకోవాలి తెలుసుకోవడం సాంఖ్య విచారణ తెలుసుకుంటే సరిపోయిందా సరిపోదు సాధన చేసి మనసుని వెనక్కి విరమింపజేసి ప్రాణాన్ని వెనక్కి విరమింపజేసి జ్ఞాతస్థానంలో నిలబెట్టి జ్ఞాతయే నేను మిగిలిన అన్యమైన ఇరవై నేను కాదు అనే నిర్ణయ స్థితిని పొందటం తరణం ఇది తారకం అయితే ఇక్కడికి సరిపోతుందండి అన్న ఇక్కడికి సరిపోతే అమనస్కం రాదు ఎందుకు రాదు జ్ఞాతకి ఆధారమే ఉన్న కూటస్థుడు ఎవరైతే ఉన్నాడో ఆ కూటస్థ స్థితిలో జ్ఞాత రెండు రెండు సమానమే లక్షణత్రయం ద్వారా రెండు సమానమే నిర్ణయం పొందినప్పుడు మాత్రమే అమనస్కస్థితి తరణము పూర్తవుతాయి ఈ తరణం పూర్తయితే తారకం పూర్తయితే అమనస్కం రావాలి తారకం పూర్తి అవ్వడం అంటే అర్థం ఏంటి మనస్సును వెనక్కి విరమించే జ్ఞాతగా జ్ఞాత యొక్క సామ్యము కూటస్థుడు కాబట్టి కూటస్థ స్థితి ఎందు నిలకడ చెందటం తారకం అలా ఎవరైతే తరణం పూర్తి చేశారో ఆ తారకం పూర్తి అయిందో కూటస్థ బ్రహ్మమే నేను పరమాత్మయే నేను అన్న నిర్ణయంలో అన్నీ ఆగిపోయినాయి బ్రహ్మాండంలో ఉన్నటువంటి తత్వ సమూహమైన ఇరవై నాలుగు వెండాండంలో ఉన్నటువంటి ఇంద్రియ సమూహమైన ఇరవై నాలుగు అన్నీ కూటస్థస్థితి నుంచే బ్రాహ్మీభూతస్థితి నుంచే నడుకోబడుతున్నాయి వ్యవహరిస్తున్నాయి కాబట్టి అధిష్టానమైన బ్రాహ్మీభూత స్థితి ఎందు నిలకడ చెందడమే అమనస్కం జాగ్రత్తగా అప్పుడు మహావాక్యోపదేశం ద్వారా మహావాక్య నిర్ణయాన్ని ఎవరైతే పొందారో తాను బ్రహ్మమై ఉన్నాడు అనే నిర్ణయంలో స్థిరం అయిపోతాడు ఈ స్థిరం అవడానికి అమనస్కం సహజమైతేనే అమనస్కం అందుకని బ్రహ్మనిష్ట నుంచి ప్రారంభమయ్యే సహజమనస్క రాజయోగం సహజమనస్క రాజయోగం అక్కడ దాకా ఈ సహజ మనస్క రాజయోగం అనేటటువంటి నిర్ణయం రాదు రాజయోగమే భగవద్గీతలో రాజవిద్యా రాజగుహ్య యోగం అనే పేరు మీద చెప్పబడేటటువంటి తారకయోగం జ్ఞాత నుంచి కూటస్థుడుగా క్షరుడు నుంచి అక్షరుడుగా నిర్ణయం చేసేటటువంటి విధానం అంతా చెప్పబడు ఇది కూడా రాజయోగమే కానీ సహజమనస్క రాజయోగం కాదనమాట ఎప్పుడు సహజామనస్క రాజయోగం పురుషోత్తమ ప్రాప్తి యోగం ఎవరైతే జాగ్రత్తగా కూటస్థుడు నేననే నిర్ణయాన్ని పొందారు వాళ్ళకి పురుషోత్తమ ప్రాప్తి యోగం అయమాత్మా బ్రహ్మ అనే నిర్ణయం ద్వారా వరబ్రహ్మ నిర్ణయానికి చేరేటటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడు పురుషోత్తమ నిర్ణయాన్ని చేరతాడు అక్కడ ఉపయోగపడేది సహజ అమనస్క రాజయోగం వీడు మళ్ళా కిందకి దిగొచ్చి సాంఖ్యం తారకం మళ్ళీ అంతా నేర్చుకోవాల్సినంత అగత్యం లేదు అవసరం రాదు ఎందుకని తరిచేశాడు తరణం పూర్తి చేసేసాడు అమనస్క స్థితి ఎందు నిలకడ చెంది వచ్చింది సుమ్మాయురపా ఊరకుండము అంటే అర్థం అమనస్క స్థితే నీ సహజ స్థితి కానీ మరి మానవుడు ఏమవుతున్నాడు ఆ ప్రాణ మనస్సులలోకి దిగి వచ్చి తాదాత్మ్యతను పొంది విషయేంద్రియ సంఘాతం చేత సుఖ దుఃఖ ద్వంద్వరూప సహిత కర్మను ఆచరించి పంచవృత్తులలో వృత్తి సహితంగా వ్యవహార సహితంగా ఉన్న జీవుడు నేననేటటువంటి భ్రాంతికి లోనయ్యాడు ఈ భ్రాంతిని విడిపించుకోవాలి చదవండి బయట నుండి జ్ఞాన జ్ఞానం అనబడే దానిని తెచ్చిపెట్టుకునేది ఊహించేది మనస్సు అంతేగా ఇప్పుడు మనం విచారణ చేసాం దారి పడపోతూ ఏరా నువ్వు వచ్చేటప్పుడు దారిలో ఏమైనా మామిడికాయలు కనబడ్డాయా ఆ కనబడ్డాయండి దారిలో ఏమన్నా పల్లేరుకాయలు కనబడ్డాయా ఆ కనబడ్డాయండి దారిలో ఏమైనా కుక్కలు కనబడ్డాయా అబ్బో చాలా భయపెట్టినాయండి బాబు ఎంట కూడా పడ్డాయినా వెనకాల వాటిని వచ్చేప్పుడు చాలా ఇబ్బంది అయిపోయింది అని ఎలా అయితే అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చాడో ఆ వచ్చిన విధానమంతా చెప్తాడు ఏరా ఎలా వచ్చావు అంటే ఇలా చెప్తాడు అనమాట అలాగే స్థూలాన్ని దాటి సూక్ష్మంలోకి వచ్చిన వాళ్ళని అడుగుతాం ఏమండి ఎలా ఉన్నారు అంటాం ఎలా ఉన్నారంటే అర్థం ఏమిటి సాధకుడు తన యొక్క సాధనలో ఎలా ఉన్నాడని అర్థం కానీ సాధకులందరూ బాహ్యంలోనే సమాధానం చెప్తారు ఎలా ఉన్నారనంగానే వారు ఎలా అయితే పరిణామం చెందారో ఆ సూక్ష్మస్థితిలో ఎలా పరిణామం చెందుతున్నారో ఎటువంటి అనుభవాలని అనుభవిస్తుంది